emptiness nunchi that perceived and emptiness imagined emptiness nunchi oka aamana bayindhi manike oka car unte baagundhi oka bharya vartha pillalu undi garu o caru garage undi oka caru garage navu ever feeling very comfortable ilo evado advertisement chusaru advertisement edante you need a second car అది మనసులో పడింది మళ్ళీ మైండ్ వెళ్ళి ఆ గురువులో పడింది ఎస్ ఆయన వీడే సెకండ్ కార్ వైడు నీడే సెకండ్ నేను అడిగానమ్మా ఎందుకు సెకండ్ కార్ మీకు ఎందుకండంటే లేదంటే మా ఆయన ఆఫీస్కి వేసుకు వెళ్ళిపోతారు ఈ అప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా కూరలు తెచ్చుకుందాం అనుకున్నా పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా పాలు తెచ్చుకుందాం అనుకున్నా ఏం చేయాలి ఎప్పుడైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లాలన్నా క్లబ్ కు వెళ్లాలన్నా ఏం చేయాలన్నా మళ్ళీ ఆయన కారు ఆయన డ్రైవర్ వస్తే గానీ ఏమీ లేదు ఇదే నేను డ్రైవింగ్ నేర్చేసుకునే ఒక కారు సెకండ్ కార్ ఉంటే i'll be complete ento avivekamo chodaru you may have a second car and you may use it but nobody is going to become complete that way our fullness it will not come second car ostundi variya vartalo itwa issue me dabalu adukuntaru kuda they, they develop some conflict on such silly things so urgane edo small drushtantham anipanu kanuka avidhya kama కర్మ కామన ఎప్పుడైతే ఉన్నదో ఇంకా మిగిలిన ఏముంది కర్మ చేయాలి కర్మ లే కర్మ లేకుండా కామన ఎక్కడ పూర్తవుతుంది కామనా అన్నది ఇట్లయితే తేలు కుట్టినట్టే తేలు కుట్టినవాడు కూర్చున్నాడు వేడు వేస్తాడు వారే కామనా అనే తేలు కుట్టినవాడు లేచి పరుగులు తీస్తాడు నేను నేను ఒక కమర్షియల్ చూశాను ఆ కమర్షియల్ ఏమిటంటే ఏవిటింకా అలాగే కూర్చుని ఉన్నారు అందరూ పరిగెత్తుకుని ఆ షాప్కి వెళ్ళిపోతుండే మీరు అలా కూర్చుని ఉన్నారు ఏంటి లేవండి పరిగెత్తండి కానీ ఆ షాపులో అంటే ఏవో రెండు సోపులు కొంటే మూడో సోపు ఇస్తున్నారో రెండు కుక్కర్లు కొంటే ఏదో సంథింగ్ లైక్ డా అందరూ పరిగెత్తికి వెళ్ళిపోతూ ఉంటారు ఏమిటండి ఈ గుంపంతా పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారంటే ఆ షాపులో థర్టీ పర్సెంట్ రిబేట్ ఇస్తున్నారట అనిచేతను వెళ్ళిపోతున్నారు కాంచి కంచి చీరలు రిబేట్ ఇచ్చేస్తున్నారు అనిచేత అందరూ పరిగెత్తికెళ్ళిపోతున్నారు అయ్యో అందరూ పరిగెత్తగలిపోతుంటే మనం వెనకబడిపోయామే పదండి అని వీళ్ళు పరిగెత్తలే ఇది కవర్షియల్ సో అవిద్య కామ కర్మ హృదయంలో పూర్ణత్వాన్ని ఆవిష్కరించుకోవడం చేత కాకపోతే జీవితం ఇలాగే ఉంటుంది కాబట్టి ఆ దోషం ఎప్పుడైతే మనిషి హృదయంలో ఫిక్స్ అయిపోయిందో వారు కర్మలు చేస్తూనే ఉండాలి వాడి దాన్ని వాడు నిధులు వాడు ధర్మం అధర్మం అన్ని కలగాపులగం చేసే ఆచరించిపోతాడని వేదం ఏం చేసిందంటే యన ఈ మార్గంలో నీ కోరికలను తీర్చుకో అని ఒక వ్యవస్థను చేసి పెట్టింది కాబట్టి ఋగ్వేదాది అపర విద్యా విషయమంతా కూడా ఇలాగే ఉంటుంది ఏదో వేదం చెప్పింది కదా ఈ కర్మ చేయమనే అనే అనే కారణం చేత కామన ఆ కామన మంచిదని ఆ అజ్ఞానం మంచిదనే అభిప్రాయం కాదు ఆ జ్ఞానము ఆ కామన కలిగిన వ్యక్తిని ఉద్దేశించి ఆ దోషము కలిగిన వ్యక్తిని ఉద్దేశించి శాస్త్రము ఈ కర్మానుష్ఠానాన్ని బోధించింది ఆయన అదే శంకరులు అంటారు అవిద్యాది దోషవంతం పురు ఏవ పురుషం ప్రతి విహితవాత్ ఈ కామ్య కర్మలన్నీ కూడా అవిద్యాది ఆది శబ్దం కామము కర్మ అవిద్య కామ కర్మ అనే ఈ ట్రయాడ్ సో ఈ దోషముతో కూడినటువంటి పురుషుణ్ణి ఉద్దేశించి మాత్రమే ఈ కర్మలు చేయబడ్డాయి కర్మలు విధించబడ్డాయి చిత్రం ఏమిటంటే సర్ట్ లాంగ్వేజ్ నేను నాకు మనస్సుకి ఉల్లాసంగా అనిపించదు ఎందుకంటే ఉపనిషత్ సంస్కారం అనండి ఏమనండి మీరు నిన్న విన్నాను పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు మైకులో చెప్తుంటే విన్నాను మీరు పుష్కర స్నానం చేసేసి గిట్టెక్కేస్తే కోటి జన్మల్లో మీరు చేసినటువంటి పర్వతాలంతటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని ఇట్స్ ఇట్స్ ఏ స్టేట్మెంట్ ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్ వెళ్ళిపో గౌదవ మునకేశరాలని ఆయన అని ఎంకరేజ్మెంట్ అండ్ ఓకే దేర్ ఫర్ యూ మేక్ యూ సేవ్ ఇట్ వన్ టైం దాన్ని లెటరల్ గా తీసుకుని పది కోట్ల జన్మల్లో పాపాలు నశిస్తాయి శుక్రవారం స్నానం చేస్తే బాసరంలో చేస్తే వంద కోట్ల జన్మల పాపాలు నటిస్తాయని ఇలాగా దాన్ని ఒక సంఖ్య పెంచేసుకుంటూ స్టాటిస్టికల్ ప్రపోజిషన్లోకి మార్చేసి అదే ఇష్యూని బాగా అలాగే దౌరాయిస్తూ కూర్చుంటే ది హోల్ థింగ్ సౌండ్స్ వెరీ మీనింగ్లెస్ ఏమిటంటే గోదావరిలో మునకేసి వస్తే వాడి పాపాలు అన్ని క్షాళనైపోతాయి అంటే ఏదో ఓసారి అనేసి ఊడుకోవాలి కూడా ఓసారి చెప్పి ఊరుకోవాలి మహాపుణ్యం వస్తుంది పాప దోషాలు ఏమైనా పోతాయి వెళ్ళి స్నానం చేసుకురండి అని ఓసారి అనేసి చూడుకోవాలి అంతేగాని వచ్చేస్తుంది పుణ్యము స్వర్గం ద్వారాలు ఎదురు చూస్తూ ఉంటాయి ఇంద్రుడేమో స్వాగతం తోరణాలు కట్టేసి నీ కోసం ఎదురు చూస్తాడు ఈ పాపాలు పోతాయి ఆ పాపాలు పోతాయని పెద్దలు ఇష్టం భ్రూణ అత్యాదోషం పోతుంది బ్రహ్మ అత్యాదోషం పోతుంది లంతాలు పట్టిన దోషం పోతుంది ధనాలను అపహరించిన దోషం పోతుంది అని చెప్పేసుకుంటూ పోతే అది ఏమీ వినడానికి సొగసుగా ఉండదు బాగుండదు అని చేతే కొంతమంది వెటకారం కూడా వేస్తారు ఇది కానీ ఉందండి పదండి మనకే సొద్దాం అన్నీ పోతాయట అని ఇలాగంటే వెటకారం కూడా జన్స్ కాబట్టి డోంట్ టేక్ ఇట్ లెటర్లీ డోన్లీ మీన్స్ జస్ట్ సమ్ ఎంకరేంజ్మెంట్ ఎనీవే కామ్యకర్మలన్నీ కూడా ఈ దోషములు కలిగిన పురుషుణ్ణి ఉద్దేశించి మాత్రమే విధించబడ్డాయి ఇది పరీక్ష ఇది పరీక్ష అంటే ఉంటుంది పూతి కూష్మాండము అని పూతి కూష్మాండం అంటే కుళ్ళు గుమ్మిడికాయ సో గుమ్మిడికాయ ఎలా ఉంటుంది చాలా చక్కటి షేప్ లో మోస్ట్ సిమెట్రిక్ షేప్ లో పైన పచ్చటి ఆకారం తోటి తొడిమితోటి ఎంతో బాగుంటుంది మోండ మార్కెట్కి వెళ్లి మీరు తీసుకొస్తే అది పెళ్లి ఇంకో వారం రోజులుందనిగా తీసుకొచ్చి పెడతారు చూడడానికి అబాత ఎంత బాగుందండి గుమ్మిడికాయని పెళ్లినాడు పులుసులో వేద్దామని ఓపెన్ చేస్తే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు నిలబడ్డానికి వీలుండదు దుర్వాసన కుళ్ళిపోయింది అది ఈ పూతి కూష్మాండం అని ఉన్న పూతి అంటే కుళ్ళిపోయినా కూష్మాండం అంటే గుమ్మిడికాయ ఇది పైకి చూడ్డానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది దాని కరుపు నిండా దుర్వాసనే అదేవిధంగా ఈ సంసారము ఈ కర్మలు ఇవన్నీ కూడా పైకెంతో ఆకర్షణీయంగా ఉంటాయి దాని లోపల ప్రవేశిస్తే అంతా దుర్వాసన ధర్మపురిలో మహాత్ములు యజ్ఞం చేస్తున్నారు పుష్కరాల సందర్భంగా దాని మీద టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఫుట్బాల్ ఆడేసుకున్నారు దాన్ని ఆ యజ్ఞాన్ని అది పొలిటికల్ యజ్ఞమో ఆ స్వామి అసలు స్వామే కాదు అని ఆ స్వామేమో మళ్ళీ టీవీలో వచ్చేసి ఒక స్టేట్మెంటు చూస్తే చాలా ఆశ్చర్యమనిపిస్తుంది చాలా చిత్రంగా ఉంటుంది అసలు నాకు అనిపిస్తుంది ఈ స్వామి అనవసరంగా దీంట్లో దిగేది ఎందుకు రాని ఎందుకంటే సన్యాసికి కర్మ విహితం కాదు పుష్కరం వచ్చింది కదా అని ఇన్ని చేసేయడం ఆయనకి అక్కర్లేదాం సన్యాసికి అక్కర్లేదు సన్యాసి హీ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ థింగ్స్ సో హీ కెన్ రిమైన్ అన్ ది అది హయ్యర్ గ్రౌండ్ గట్టి మీద నిలబడొచ్చు ఉదాసీన ఉదాసీన అంటాడు శ్రీకృష్ణుడు గట్టి మీద నిలబడ్డాం గట్టి మీద నిలబడ్డారనుకోండి క్వశ్చనే ఉంది మిమ్మల్ని ఎవడో క్వశ్చన్ చేయడం మీరేమో రంగంలో దిగారనుకోండి ఇప్పుడు ఇప్పుడు వాతావరణం అంతా టీఆర్ఎస్ను తెలుగుదేశం ఎలక్షన్స్ కూడా సమీపిస్తున్నాయి ప్రతిదానికి ఏదో స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు సో ఎనీవే రాగము కలిగిన అవిద్యాది దోషవంతమైన పురుషం నేను కర్తను నా స్వరూపంలో లోటు ఈ కర్మ చేసి ఈ ఫలాన్ని పొందితేనే నాకు పరిపూర్తి ఉన్నది లేకపోతే లోటు అలాగే ఉంటుంది అని ఇంతటి అజ్ఞానం వాడిలో ఉన్నప్పుడు మాత్రమే వాడు ఈ కామ్యకర్మలకే అధికారి అవుతాడు ఈ సత్యాన్ని గుర్తించాలి కర్మ చేయడం తప్పేం కాదు కానీ కర్మ యొక్క పరిధి ద లిమిటేషన్స్ వాటిని గుర్తించాల్సి ఉంటుంది తర్వాత తదనుష్ఠాన కార్యభూతాశ్చకా ఏ దక్షిణోత్తర మార్గలక్షణా ఫలభూతా శంకరులు పూర్తి వైదికమైన విచారం చేసేస్తున్నారు పరీక్ష సరే మీరు కర్మానుష్ఠానం చేశారు కేవల కర్మానుష్ఠానం చేశారనుకోండి ఆ అనుష్ఠానం వల్ల ఫలము తదనుష్ఠాన కార్యభూత ఆ అనుష్ఠానం చేసినట్లయితే వాటి వల్ల పుట్టుతుంది వాటి వాటి ఎఫెక్ట్ ఏమిటంటే కర్మ అయితే దక్షిణ మార్గము మరణించిన తరువాత కర్మాత్మ స అయినట్లయితే ఉత్తర మార్గము అవి ఫలములు ఆ మార్గములు ఫలములు సో ఫలభూత దక్షిణ ఉత్తర మార్గ లక్షణ సో నేను దక్షిణ మార్గంలో వెళ్ళాలి కాదు ఉత్తర మార్గంలో వెళ్ళాలి అని ఈ విధంగా సో టూరిజం టు హెవెన్ హెవెన్నే కాదు దక్షిణ మార్గము హెవెన్నే ఉత్తర మార్గము హెవెన్నే హయ్యర్ హెవెన్ హెవెన్ హేవన్నాం సో ఈ మార్గములు ఉన్నాయి నాకు ఆ మార్గం కావాలి అని వాళ్ళు అనుకుంటారు వైదికులలా అనుకుంటారు నేను ఉత్తర మార్గంలో వెళ్ళాలి అని అనుకుంటాను ఆ ఉత్తర మార్గానికి ఉత్తరాయణానికి కంబినేషన్ కనెక్షన్ పెట్టేసి నేను ఉత్తరాయణంలో వెచ్చిపోవాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఉత్తరాయణంలో చచ్చిపోవడం ఎందుకంటే నాకు ఆత్మజ్ఞానం కలగాలి అని కోరుకోవాలి నాకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కావాలని కోరుకోవాలి కానీ నేను ఉత్తరాయణంలో చచ్చిపోవాలి ఎందుకంటే ఉత్తరాయణంలో చచ్చిపోవాలనే కోరిక వాట్ కైండ్ ఆఫ్ డిసబిలిటీస్ అలాంటి కోరికలు అసందర్భమైన కోరికలు ఎవరో ఒక ఆయన తప నాకెదో చిన్న కథ గుర్తుకొచ్చింది ఎవరో ఒక ఆయన తపస్సు చేశాడు తపస్సు చేసి భగవంతుడు కనపడి నీకేం కావాలని అడిగాడు అడిగితే మా మేనమావ చెవులకి చూడండి లాలూ యాదవ్ గారి గుంట చూడండి జుట్టు బాగా విస్తారంగా పెరుగుంటుంది చెవులకి అలాంటి జుట్టు మా మేనమావ చెవులకి ఉండాలి అని కోరి దేవుడు ఆశ్చర్యపోయి ఏమిటో ఇలాంటి కోరిక వేదమావ చెవులకి బాగా జుట్టు ఉండాలి లాలూ గారికి ఉన్నట్టుగానే ఏం కోరికది అని ఆశ్చర్యపోయి సరే నీ కోరిక నేను ఈ శాంక్షన్ చేశాను మీ మేనమావని చూసుకోవాలి ఆయన జుట్టు బాగా పెరుగుంటుంది కానీ ఎందుకు అలా కోరేవు అని అడిగాడు ఆయన దేవుడు అడిగాడు వీడిని అడిగితే ఎవడు మేనమావి చెవుల నిండా జుట్టు ఉంటుందో వాడు అదృష్టవంతుడు అని ఎక్కడో జ్యోతిష్యం చదివాడు అదే ఆ కోరిక ఎందుకు ఆ కోరిక ఉత్తరాయంలో చచ్చిపోవాలనే కోరిక ఇలాంటి కోరిక వై యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎది అది పురాణ గాథ ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ భీష్ముడు ఉత్తరాయణంలో అయ్యా మంచి క్వశ్చన్ అది ఉత్తరాయణంలో చచ్చిపోతే పుణ్యలోకాలకి వెళ్తాను అనే భావంతో ఆయన ఉత్తరాయణంలో చచ్చిపోలేదు ఒకసారి మా నాయనగారు చెప్పారు నాకు ఈ మాట మరి అయితే భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎందుకు వేచి వాళ్ళ నాయని గారు అతనికి స్వచ్ఛంద మరణము అని వరం ఒకటిచ్చారు ఆ వరాన్ని టెస్ట్ పెట్టడం ఒకటి ఆ వరం సఫలము అని అన్నట్లయితే తండ్రి గారి మహిమ లోకానికి ప్రకటమవుతుంది అందుకోసం ఆ వరానికి సార్థక్యం ఇవ్వటం కోసం ఓ వన్ వీక్ పోస్ట్పోన్ చేశాడు ఆయన వై యూ షుడ్ పోస్ట్పోన్ వన్ వీక్ అంటే ఆ టైంకి ఉత్తరాయణం వస్తుంది కదా అని పోస్ట్పోన్ చేశాడు కానీ ఆయన ఉత్తరాయణం కోసం వేచి ఉండలేదు భాగవతంలో ప్రథమ స్తంభంలో వస్తుంది భీష్ముడు శ్రీకృష్ణుని యొక్క దర్శనం కోసం వేచి ఉంటాడు శ్రీకృష్ణుడు రావడానికి కొంచెం ఆలస్యం ఆయన ఆయనకి తోచినప్పుడు ఆయన వస్తాడు ఆయన ఎప్పుడు పడితే అప్పుడు వచ్చాడు కదా ఆయన వెయిట్ చేశాడు వెయిట్ చేశాడు ఈ భీష్ముడు చాలే అనుభవించాడు పాపం దుఃఖాన్ని అన్నాడు ద్రౌపదికి జరిగిన పరాభవ కారణంగా ఈ మీద దుఃఖాన్ని ఆయన అనుభవించాడు సరే పాపం మహాత్ముడు గొప్ప జ్ఞాని ఆయన జ్ఞానం కొంత ధర్మరాజు గారికి ఉపయోగిస్తుంది తాను కూడా వెళ్లి ఆయనకి దర్శనమిస్తే కానీ ఆయన మరణించాడు ఆయన దర్శనం అందుకోసం శ్రీకృష్ణుడు ఆగి ధర్మరాజు గారిని తీసుకుని వెళ్తాడు వెళ్లి ఆయన కొంత ధర్మబోధ చేయని ఏంచేత ఆయనకి శాంతిపురంలో ధర్మబోధ చేయించి ఆ తర్వాత ఆయన కళ్ళ ముందు నిలబడతాడు ఆయన శ్రీకృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ నామరూపంలోకి అతీతమైన పరబ్రహ్మయ్యుడు ఆత్మనిష్ట గలవాడై మరణిస్తాడు మీరు భాగవతం చూస్తే అందుకోసం వరణ ఆగాడు కానీ ఈశ్వరానుగ్రహం కోసం ఆగాడు ఆ కోసం ఆగేడు కానీ ఉత్తరాయణం కోసం ఆగలేడు కానీ ఉత్తరాయణం అన్నది కోయిన్సిడెన్స్ and also it only proves to confirm, it only proves that the, the boon given by His power is indeed valid. Anthe, nothing more than that. Kavati, you go, it went to phalabhothamula ina, it went to margamul, uttara margamu, dakshana margamaya gaite unnayo, agi koda, vati yandu koda, vairāgyamu avastharamu, vati yandu koda viratthikavare. Lekapatiya avattindi వీళ్ళు క్రాస్ దట్ బ్రిడ్జ్ ఇవన్నీ కంప్లీట్ అని ఇంగ్లీష్ లో సామె తొక్కుతుంది ఆ రకంగా చచ్చిపోయినప్పుడు నరకం అది తర్వాత చూద్దాం ముందు ఇక్కడ భోగాలు అనుభవించండి అని కొంతమంది ఇక్కడ భోగాలను అనుభవించుకుంటూ పోతారు ఇంకో కొంతమంది ఇక్కడ భోగాల్ని దూరంగా పెట్టి స్వర్గంలో భోగాల కోసం ఆ రూలు చాచుతూ ఉంటారు మొత్తానికి ఇద్దరూ భోగపరాయణలో అయ్యారు ఒకడు ఎదుర్కొంటూ ఉన్న భోగాలను అనుభవిస్తాడు ఇంకోటి స్వర్గ భోగాల్ని భోధన చేసుకుని ఆ కర్మల్ని చేసుకుని ఉంటాడు ఆ సమయం వచ్చినప్పుడు స్వర్గానికి వెళ్లి వాడు భోగాలను అనుభవిస్తున్నాడు మొత్తానికి వీడు భోగపరాయముడే వాడు భోగపరాయణుడే భోగములు వ్యర్థము అవి నిస్సారములు అవి పూర్ణస్వరూపుడనైనా నాకు అక్కరలేదు అని ఎవడు గుర్తిస్తాడో వాడికి పరా తర్వాత ఏ చమ క్రమ దోష సాధ్యాతి ఇదిగో ఈ పుణ్యం చేసుకుంటే ఉత్తర మార్గం దక్షిణ మార్గం అయితే మీరు కేవలం పుణ్యం కూడా చేయలేరు పుణ్యంతో పాటుగా పాపం కూడా ఉంటుంది పాపం ఏ రకంగా ఉంటుంది విహిత అకరణ మీరు విధించబడిన కర్మని మీరు చేయకపోతారు ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉంటుందంటే ఒక చిన్న కథ ఓ ఆ సరస్సు ఒడ్డు మీద ఒక తపస్సు చేస్తున్నాడు ఏదో ఆ దేవుడు ప్రత్యక్షం అయితే వరాలు కోరాలి అని ఒక కామనతోటి తపస్సు చేస్తున్నాడు ఆ తన సరస్సుకి ఆవుల ఒడ్డున రోజు ఒక పల్లెవాడొచ్చి చేపలు పట్టుకుపోతూ ఉంటాడు ఓ రోజుని ఈ తపస్సు చేసుకునే మహర్షి స్నానం చేయటానికి సరస్సులో దిగి స్నానం చేస్తాడు కదా మరి జపం అది చేసుకుంటూ భాగం అది సో స్నానం చేద్దామని వెళ్లి అక్కడ ఒక పద్మం ఉంటుంది ఆ పద్మము చాలా అందంగా ఉంటుంది దాన్ని తుంచుతాడు ఆ పద్మాన్ని తుంచుతాడు బాగుంది అందంగాను ఈ తీసుకెళ్లి మనం కుటీఆరో పెట్టుకున్నాం అని తుంచుతాడు తుంచుకుని తుంచేపటికి ఆ సరస్సు యొక్క అధిష్టాన దేవత ప్రత్యక్షమవుతుంది ప్రత్యక్షమై బుద్ధుల హృదయానికి మహర్షి వేడి తపస్సు చేస్తున్నావు కామ కామ్యకర్మ కామ్య ఫలాల్ని అపేక్షించి అలాగ పద్మాన్ని తుంచి హింస చేస్తావా ఆయన ఏమిటనుకుంటున్నావు అని కోపడుతుంది కోపడి శాపం ఇచ్చినంత పని చేస్తుంది ఆ దేవత ఇకే కథ అప్పుడు ఈయన ఓ ప్రశ్న అడుగుతాడు ఏమా అవతల ఆయనేమో చేపలు రోజు పడుతున్నాడు వాడిని నువ్వు ఎప్పుడూ ఏమి అనవు నేను పొరపాటుని పద్మం తుంచితే నా మీద అడ్కల్లాగా విరుచుకు పడిపోతున్నావు తల్లి ఏ న్యాయం ఇదే అడుగుతుంది అంటే వారికి చేపలు తప్పింకేమో అక్కర్లేదు నీకేమో మరి సమస్త కామనలు కావాలని తపస్సు చేస్తున్నావు అంచేతను నీకు ఈ పనిష్మెంట్ తప్పదు అంటున్నారు కాబట్టి విహిత అకరణము ఏది విధింపబడినదో అది చెయ్యకపోవుట అనే దోషం వచ్చేస్తున్నాడు ఇంకో దోషం ఏమిటి ప్రతిషేధ అతిక్రమము ఇలా చేయకూడదు అని ప్రతిషేధం ఉంటుంది దాని వీడు అతిక్రమిస్తుంది ఆ దాన్ని అతిక్రమించి సో చేయాల్సిన విధంగా చేయకపోవడం చేయకూడని ఒకటో రెండు చేయడం ఈ రెండు చేస్తాడు ఈ రెండు దోషాలు ఈ రెండు దోషాలు కనుక బలంగా వీడిలో వచ్చేసేయనుకోండి జీవితంలో ఉత్తరాయణం ఉత్తర మార్గం లేదు దక్షిణ మార్గం లేదు ఇంకా నరకమే మిగిలింది సో నరకం ఒకప్పుడు తిరియక్ పశుపక్ష్యాది జన్మ వస్తుంది తిరియకంటే పశుపక్ష్యాదు ప్రేత ప్రేత అంటే ఈ దేహంలో మరణిస్తాడు నరకానికి వెళ్ళడానికి ముందు ఇలాగైతే ఇంకో జన్మ తీసుకోవడానికి ముందు ఆ సూక్ష్మ శరీరియే ఉంటాడు ప్రేత ప్ర ఇత ఇక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎక్కడో సూక్ష్మంగా బాధపడుతో రాబోయే దేహాన్ని గురించి చెప్పు చేసుకుంటూ ఉంటాడు రేత రేత అంటే దాని గురించి మీరు అదితో పెద్ద విడ్డూరమైన సంగతి అనుకోకర్లేదు ఎలాగంటే ఓసారి నేను బాంబే వెళ్ళాను రైల్లో కూర్చున్నాను బాంబే చిక్కుమల్ బాంబే పెద్ద నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడ మనకి తూర్పు పొడవరా తెలీదు మనకి ఎవళ్ళు తెలుసున్నవాళ్ళు లేరు ఎక్కడికి వెళ్తాను ఏం చేస్తాను ఏమో తెలియదు అనలా బిక్కు రైల్లో కూర్చున్నాను ప్రేత అంటే అలాగే ఉంటుంది దట్ ఈజ్ ది ప్రేత ఫిజికల్ బాడీ అన్నది ఫిజికల్ బాడీ ఉంటే మాత్రమే ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ది ఫ్యాక్ట్ మీ మనసులో ఉండేటువంటి ఆదుర్ద ఆందోళనకి ఫిజికల్ బాడీకి సంబంధమే ఉంది ఏమో నెక్స్ట్ ఏమవుతుందో భగవంతుడా ఈ రైలు వెళ్ళిపోతోంది ఇంకొక గంటలో అక్కడికి తీసుకెళ్లి దాదర్లో పడేస్తాడు దాదర్లో దిగుతాం దిగితే ఏమిటి అదో మహా జనారణ్యం ఆ జనారణ్యంలో మనకి దిక్క మొక్క ఏమీ తెలీదు శుద్ధ అమాయకుడు అయ్యో సో అటువంటి వాడు ఆ మహానగరంలో ఎవడైనా మోసం చేసి వాడు సజ్జి పట్టుకుపోయినా దిక్కు ఉండదు ఎవడు సహాయం చేసి వాడు లేడు ఈ డదన్నో వాట్ ఈజ్ హీజ్ ఫేట్ దట్ ఈజ్ ది ప్రేత ఎట్ ఫిజికల్ బాడీ ఉంటే ప్రేత అని ఫిజికల్ బాడీ పోయిన వాడిని ప్రేత అని అన్నారు హీ హెఫ్ట్ దిస్ ప్లేస్ ఆల్ రైట్ బట్ ఈ డలన్నో వాట్ ఈజ్ హీస్ ఫేట్ దే దట్ ఈస్ ది ప్రేత ఆందోళన ఆ బెంగ ఆ దుఃఖాన్ని వాడు అనుభవిస్తూ ఉంటాడు ఆ జీవుడు ఇగో ఇటువంటి లక్షణములైనటువంటి ఫలాలన్నీ వస్తాయి ఈ కర్మ మార్గం ఉన్నదే దహనా కర్మణోగతి కర్మమార్గాన్ని నిదమిత్తంగా నిర్ధారణ చేసి దాన్ని నాకు అనుకూలంగా నేను మలుచుకోగలుగుతాను అనుకోవడం చాలా పొరపాటు కాబట్టి మరి అయితే ఎలాగండి కర్మ మార్గం కర్మ చేయకుండా బతకలేం కదా అంటే ది బెస్ట్ వే ఈజ్ యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని శ్రీకృష్ణుడు చెప్తాడు నీవు గనక నిష్కా యజ్ఞం అంటే నిష్కామ యజ్ఞార్థకర్మ అంటే నిష్కామ కర్మ పరమేశ్వర ప్రీతి కొరకు కర్మ చేయి ఇతరుల సేవ కొరకు కర్మ చేయి నిత్యకర్మ ఫలాభిసంధి లేకుండగా ఫలమునందు తృష్ణ లేకుండగా నువ్వు కర్మ చేయి నిన్న కర్మ బంధించలేదు కర్మ బంధిస్తుంది కర్మ బంధిస్తుంది అంటూ ఉంటారు నిజమే లోకోయం కర్మబంధన ఎప్పుడు ఇదిగో ఈ ఫలం కావాలి ఆ ఫలం కావాలి అని ఫలమునందు తృష్ణ పెట్టుకుని నీవు కర్మ చేస్తే ఆ కర్మ నిన్ను పరి పరి పరి పరి బంధించి తీరుతుంది నువ్వు తప్పించుకోలేవు కర్మబంధం నుంచి నిష్కామంగా కర్మ చేయి నీకు కర్మ నిన్ను బంధించనే బంధించదు అయితే నిష్కామ కర్మ అనే మాట మీరు ఎవరికైనా చెప్పి చూడండి నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అండ్ నిష్కామ కర్మ ది బికేమ్ ప్రిజమర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ ఇమాజినేషన్ ఆ ఫలాభిసంధి ఆ ఫలము అది మనసులో పెట్టేసుకుని ఆ ఫలం కోసమే కర్మ చదువుకున్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు శాస్త్రాలు విధువేమంటారు వాళ్ళు కూడా సకామంగానే కర్మ చేస్తారు తప్పిస్తే నిష్కామంగా ఒక కర్మని చేసి పూచి ఏమీ లేకుండగా కర్మని చేసేసి శ్రీకృష్ణార్పణం వస్తూ అని అన్నాడంటే ఇంకా దాన్ని పూర్తిగా మరిచిపోవడమే ఇంకా అసలు ఆ కర్మ కానీ ఆ కర్మ ఫలం కానీ తన ఎందు నేను చేశాననేటువంటి భావన కానీ అహం కర్త భావన మాత్రం లేశం కూడా లేకుండగా సర్వాన్ని పరమేశ్వరుడికి అర్పించేసి ముందుకు అడుగు వేసుకుని వెళ్ళిపోయేవాడు వాడి మనసు ఎప్పుడూ తేలికగానే ఉంటుంది ఆ ఫ్రీడమ్ దట్ ఈజ్ ది రియల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చి ఫ్రీడమ్ వాళ్ళు ఇవ్వను లేరు తీసేయనువు లేరు ఫ్రీడమ్ యూ డిస్కవర్ ఫ్రీడమ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది బర్డేజ్ ఆఫ్ కర్మ అది మరి భగవద్గీత యొక్క బోధ చాలా పవర్ఫుల్ టీచింగ్ భగవద్గీత ఆ నిష్కామ కర్మయోగం శ్రీకృష్ణుని యొక్క ఫార్ములా ప్రకారంగా మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగో స్వకర్మని మనం ఆ విధంగా కర్మను ఆచరించుకుంటూ ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే టోటల్ ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ను ఎంజాయ్ చేస్తే దాని మహిమ తెలుస్తుంది అలాగే మీరు కర్మబంధం నుంచి బయటపడగలరే కానీ ఇక్కడ చెప్పారు చూడండి అవిద్య కామ కర్మ ఆత్మస్వరూపం తెలియదు నిష్కామంగా కర్మ చేయాలనేటువంటి శాస్త్ర వచనముల శ్రద్ధ లేకపోవడము లేకపోతే ఆ వచనాలు ఉన్నాయనే సంగతి కూడా తెలియకపోవడము అవిద్య అలాగే ఉంటుంది దాంతో ఏవో కామనలు ఆ కామనలతోటి కర్మలు ఆ కర్మలలో బోళంత చిన్న మనస్సు చాలా అల్ప పెట్టి మైండెడ్నెస్ లాట్ ఆఫ్ పెట్టి మైండెడ్నెస్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఎట్ ఎవరీ స్టెప్ ఆ విధంగా చాలా పరిచ్ఛిన్నమైన అల్పత్వ భావనతో జీవించుట అది యోగ్యత కాదు ఈ విధంగా ఈ కర్మ మార్గాన్ని కూడా కాలమ చేసేసి దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకుని దాన్ని చెక్కబట్టి జీవితాన్ని దానికి అనురూపంగా తీర్చిదిద్దుకున్నవాడే మునగాడు పరీక్ష లోక ఆ విధంగా పరీక్ష చేయాల్సి ఉంటుంది గతాను వెతుకోలోకహాన్యతగా వాళ్ళు ఏదో చేశారు మేము ఇది చేసాం మేము ఇది చేసామని ఇంకొకటి అలాగా అలాగే చేదస్యంగా పెట్టుకోకూడదు పరీక్ష చేసి అంతఃకరణానికి చక్కటి సంతృప్తిని కలిగించేటువంటి విధంగానే జీవించాలి కాని ఆ మూఢాచారాలతో అసందర్భంలో అయినటువంటి కర్మలతోటి ముందుకు వెళ్ళరాదు అది తెలివైన మాట కాదండి సో అదే అంటున్నారు ఆయన తానే తాన్ పరీక్ష్య అని అంటారు లోకాన్ కర్మ చితాన్ లోకమంటే కర్మ ఫలం లోకమంటే ఫలం సో సో మూడు రకాల లోకాలు చెప్పారు కదా కర్మ లోకాన్ వైదికంగా చెప్పారు కర్మచేత సంపాదించుకున్న లోకాలు ఉత్తర మార్గంలో వెళ్లి లోకాలు దక్షిణ మార్గంలో వెళ్లి లోకాలు అధో మార్గంలో వెళ్లి లోకాలు అని అంత పరాన్ని ఉద్దేశించి అంటే మరణించిన తర్వాత ఉండే స్థితిని చెప్పారు ఆయన అలా ఎందుకు చెప్పారంటే వేదము బోధించింది కనుక అపర విద్యలో ఉన్నాయి కనుక ఈ లోకంలో ఈ జీవితంలో ఉండేటువంటి డబ్బు దశకం ఇల్లు వాకిలి పిల్లబేడ ఇవన్నీ కూడా అశాశ్వతములు అనిత్యములు చెప్పాల్సిన అవసరం కూడా ఏమి శంకరుల యొక్క అభిప్రాయం దాని గురించి అత్యల్ప మిదముచ్చంటారు చోట you will a very simplistic thing to say that uh, this this life this house this car uh, this family the uh, familial connections these are all uh, impermanent and uh, they just to disappear they snap like just like that i am chepalalathi adhi adhi teliyadaniki anta vivekam akkarla anivaraguthai idhe manam bodam vaavi cover chesestam edi udiru pettam kabati మనం ఒక బేసిక్ ఫ్యాక్ట్ మర్చిపోతూ ఉంటాము అని ఓ మహాత్ములు అన్నారు నాతోటి ఒక మౌలికమైన సత్యాన్ని మనం విస్మరించి పిల్లి కళ్ళు మూసుకుని పాలతో అవుతుంది అంటారు చూడండి అది కళ్ళు మూసేసుకుంటుంది తాగేస్తూ ఉంటుంది అది అనుకుంటుంది నన్ను ఎవరు చూడటం అది కళ్ళు మూసుకుంటే చాలా ఇతరులు చూడకపోవడం ఏమిటి తెలుగులో సాబితుంది ఇంగ్లీష్ లో హి బరీస్ హిజ్ హెడ్ అండ్ ది శాండ్ అంటారు దట్ ఈస్ ది ఇంగ్లీష్ ఇడియం he buried his head in this sand and that day he refuses to see the daylight in artham morkhanga satyanni choodalani ishtapada kondaga manushu badigistoo untadu adu em antante aa satyam we come into this world utterly alone without bringing anything even a piece of cloth we don't bring into this world We come వి కమ్ అట్టర్లీ ఎలో అండ్ వీ లీవ్ ఇట్ జస్ట్ ద సేమ్ వే ఇది ఇర్రిఫ్యూటబుల్ ట్రూత్ ఇది ఎవడైనా అసలు విల్ హెర్యూ బడీ కన్సిడర్ ఇట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా ఈ సత్యాన్ని విస్మరించే దీన్ని దర్దాపులకు రానివాడు ఎందుకంటే భయం uncomfortable truth కదా <laughs> దీన్ని దరిదాపులకు రానివ్వకుండగా సంసారంలో పడి దున్నేస్తూ అంటే మ్యానిపులేట్ చేసేస్తూ ఉన్నాం డబ్బులు సంపాదించేస్తూ ఉన్నాం మోసాలు చేసేస్తూ ఉన్నాం లంతాలు పట్టేస్తూ ఉండడం సో ప్రభుత్వాన్ని మోసం చేస్తే పాపం లేదని ఇది ఒక రూల్ ఇది ప్రభుత్వ ధనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనుకోండి కట్టకుండా వీడు ఎక్కువట్టేడు అనుకోండి ఈజ్ ఇన్కరింగ్ సింగ్ వీడు అనుకుంటాడు ప్రభుత్వానికి మనం డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు అది పాపంలోకి రాదు అది పక్కవాడు డబ్బు పరుస కొట్టేస్తేనే పాపం కానీ ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వ భూమి ఉందనుకోండి ఆక్రమించేయడం అరే మన భూమి కాదుది అదే మంది కాకపోవడం రోజు ప్రభుత్వం ఉందంటే ఇంక మందే అని ఆక్రమించేయడం ప్రభుత్వ భూమిని ఆక్రమించకూడదు మనం రెండు వందల ప్లాట్ కొనుక్కుంటే మన కాంపౌండ్ వాళ్ళు రెండు గిజాన్ని కవర్ చేయకూడదు కవర్ చేస్తే వాడు భూమిని అపహరించిన దొంగ అవుతాడు వాడు ఆ దోషాన్ని వాడు అనుభవించక తప్పదు నేను నేనేం పక్కవాడి ప్లాట్ తీసుకోలేదు ప్రభుత్వాన్ని కలుపుకు ప్రభుత్వాన్ని కలుపుకుంటే కూడా తప్పు అలా కూడా చేయకూడదు యూ షుడ్ నాట్ ఎన్క్రోచ్ సంబడీ ఎల్సెస్ ప్రాపర్టీ వాటి అర్భంటుడు సపోజ్ ఎన్క్రోచ్ చేసి పెద్దళ్ళు పెట్టాడు అనుకోండి వాటి పోయింటుడు ఏది మిగవదు మిగలదంటే వాళ్ళు అలాగే ఉంటాయి ఎవరు ఇంకో వాళ్ళు అనుభవిస్తారు పంచభూతాలు కదండి ఇల్లు వర్గాలంటే పంచభూతాలు అవేమైపోతాయి అక్కడే ఉంటాయి వీళ్ళు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ అంతా ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అంతా కొలాక్స్ అయిపోతుంది అందరికీ సమానమే ఇప్పుడు దీనికోసం గృహస్థులే ఒక్కర్లేదు ఇప్పుడు నేను అదే ఇక్కడ పోగేసి ఓ ప్రాకారం ఒకటి కట్టాను అనుకోండి బిల్డింగ్ కట్టాను అనుకోండి ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు రిమైన్ ఆశ్రమానికి డెఫినేషన్ స్వామి శివానంద్ ఇచ్చారు చాలా చక్కటి డెఫినేషన్ ఎక్కడైతే మహాత్ములు ఉంటారో వాళ్ళు చేసేటువంటి బోధ ఆత్మబోధ చేస్తూ ఉంటే ఆ సందర్భంగా ఓ రూఫ్ ఒకటి ఏర్పాటైతే ఆ రూఫ్ కింద జిజ్ఞాసువులు నలుగురు చేరుతూ ఉంటే డే ఆఫ్టర్ డే దానికి ఆశ్రమము పేరు అని చెప్పారు దెన్ మహాత్ములు ఆశ్రమాలని కట్టడం ఈ కర్తృత్వం ఇదో మహాత్ముల చుట్టూ ఆశ్రమాలు నిర్మాణం అవుతాయి అన్నీ అలాగే నిర్మాణం అయ్యాయి భగవాన్ రహర్షి చుట్టూ ఒక పెద్ద ఆశ్రమం నిర్మాణం అయింది ఆయన ఏం కట్టారో పెట్టారా అది ఎవరో తీసేసుకుంటా ఉంటే ఆయనకేం అభివృద్ధి లేదు తీసేసుకుంది హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆశ్రమంస్ అండ్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఇంట్రెస్ట్ ఉంటుందండి ఈజేల్ సంబడీ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ థింగ్స్ ఐ not. I don't know. So, uh, people, Mahatmas, they walk in and they walk away. They are not interested in buildings and lands and properties. What a silly thing it is. Hindi kanta hai. Ji yedi shashwata nga adu, grahasthi ke shauha phane kudu. He dhikos a vahatva dha ka rāla akkhar lagu. <laughs> grahasthi ke shauha <laughs> phakadu. He dhahi luk ate vante katte honai kane, ayin niñji, ayile na shashwata haun, dharnye patkun vayalātata nama, yavadanā nukunta hai. Anta parpata deka ninko hachle. కాబట్టి లోకాన్ కర్మచితాన్ పరీక్ష అవి రోడ్డు మీద పారేసుకోమంటలేదు కట్టుకోవద్దని అంటలేదు పరీక్ష చేయమంటున్నారంటే అండర్స్టాండింగ్ వేదాంతము మనం ఏది పారేసుకోమని చెప్పదు కీప్ ఎవ్రీథింగ్ గృహస్థులకి శోభే తప్పులేదు కానీ ఆసక్తి శోభ కాదు సో లోకములను కర్మ కర్మచేత సంపాదింపబడే ఫలములను భోగములను పరీక్ష చేసి వాటిని త్రోసిపుత్సవలేను వాటి ఎందు ఆసక్తి అది శోభని ఇయ్యదు ఎవళ్ళకి కూడా ఇది ఇక్కడ ఇలా ఉంది పరీక్ష కర్మచిత అన్నది ఓ మంత్రం ఉంది చాంద్రోజ్ఞంలోనూ ఎక్కడో వస్తుంది తద్వథా కర్మచిత లోక క్షీయతే ఏవమేవ అముత్ర పుణ్య చిత క్షీయతే అని చాలా గొప్ప మంత్రం ఈ లోకంలో నీవు కష్టపడి పనిచేసి ఏదైనా ఒక ఒకటి నువ్వు నిర్మాణం చేసినట్లయితే అది నీ జీవిత కాలంలోనే అది క్రమక్రమంగా క్షయమైపోతుంది ఎగ్జాస్ట్ క్షయమైపోతుంది ఇది అందరి అనుభవంలో ఉన్నది తద్వథ లోక కర్మచిత క్షీయతే ఏవమేవ సగ్గా ఇదే విధంగా అముత్ర పుణ్యచిత లోక క్షీయతే నీవు పరలోకంలో కొన్ని భోగాలను నిర్మాణం చేసుకుంటావు పుణ్యం ద్వారా నిర్మాణం చేసుకున్నటువంటి భోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్షయమైపోతాయి కఠోపనిషత్తులో కూడా ఈ వాక్యం ఉంది యజ్యేహ తథాముత్ర అంటే ఇతదని ఇక్కడ ఇవి స్వర్గంలో కూడా అలాగే స్వామిజీ అన్నారు లా గ్రావిటేషన్ ఇక్కడ ఎలాగో స్వర్గంలో కూడా అలాగే అంటే లా గ్రావిటేషన్ అంటే బాగా మనస్సుకి పడుతుందని ఎగ్జాంపుల్ సో అంటే స్లిప్పరీ సర్ఫేస్ మీద ఇక్కడ కాళ్ళు జారి పడిపోతారు స్వర్గంలో కూడా అంతే అంటే సంథింగ్ లైక్ దాట్ పంచభూతాలు కదండి ఎక్కడైనా పంచభూతాలే సో ఇక్కడ మనం సంపాదించుకున్నటువంటి సంపదలు భోగాలు అలల్లలా క్షీణించిపోతాయి సేమ్ ది కేస్ విత్ యథాయిహ తథాముత్ర యథైహ తథాముత్ర కఠోపనిషత్తు ఇక్కడ అలాగో అక్కడ అలాగే నథింగ్ స్పెషల్ కొంచెం క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఉంటుంది క్వాంటిటేటివ్ డిఫరెన్స్ ఉంటుంది క్వాలి డిగ్రీలో డిఫరెన్స్ అంతే ఇక్కడ భోగాలు చాలా అల్పంగా చాలా తుచ్చంగా ఉంటాయి అంటే చాలా మెరుపులాగా మెరిసి భోగం అవతలిగిపోతుంది అక్కడ కొంచెం ప్రొలాంగ్డ్గా ఉంటాయి అంతకుమించి నిస్సారము అనే అంశంలో అన్ని భోగాలు ఒక్కటే సో ఆ విధమైనటువంటి పరీక్ష చేయాలి తర్వాత కర్మచుతా లోక క్షీయతే అన్నదానికి దృష్టాంతంగా ఇప్పుడు బ్రిడ్జి కడతారు ఇంజనీర్లు కాటందర గారు రాజమండ్రి బ్రిడ్జి కట్టి దానికి ఆయనే లైఫ్ ప్రిస్క్రైబ్ చేశాడు ఇది వంద ఏళ్ళు ఉంటుంది ఆయన కట్టినాయనే కడుతుండగానే లైఫ్ ప్రిస్క్రైబ్ చేశాడు మనవాళ్ళు కూడా శిశువు జన్మించిన వెంటనే జాతకుణ్ణి పిలిపిస్తారు పిలిపిస్తే వీడు వీడు మంచి ఆయుర్దాయం ఉంటుంది అని నేను విన్నాను ఒక మంచి పెద్ద ఆయుర్దాయం అండి మీ శిశువు ఆ చాలా తల్లి సంతోషిస్తారు వీడు చిరకాలం బతుకుతాడంటే అల్పాయుష్కుడు అంటే పాపం దుఃఖం చాలా జీవిస్తాడండి కనీసం తప్పనిసరిగా డెబ్బై ఐదేళ్ళు జీవిస్తాడండి ఏం చెప్పాడు అంటే ఆయన దృష్టిలో డెబ్బై ఐదు ఈజ్ లాంగ్ లైఫ్ అని పాపం ఆయన కొంచెం పాతకాలపు మనిషి ఈ మోడర్న్ జాతకులైతే డెబ్బై ఐదు తల్లిదండ్రులు తిరతాలు ఇచ్చి దక్షిణ కూడా విత్డే చేస్తారు డెబ్బై ఐదు ఈజ్ నాట్ ఎ బిగ్ వేజ్ మీరు అమెరికా వెళ్ళి మీరు డెబ్బై ఐదు ఏళ్ళు జీవిస్తారండి జాతకం చెప్పండి లేదంటే అడ్మాస్ట్ ఇండియాలో జాతకం చెప్తే నువ్వు నలభై చెప్తే ఎలా ఫీల్ అవుతారో వాళ్ళు డెబ్బై అలా ఫీల్ అవుతారు వీడికి ఎక్కడ జాతకండి వీళ్ళకి డెబ్బై ఐదు అంటే అంత యంగ్నా అని వాళ్ళకి తొంభై అయితే గానీ అసలు ఆనది గంటకి తెలుగులో అమెరికాలో నేను ఆబిట్ చూరీ చూస్తూ ఉంటా దీనికి ఆవిట్ చూరీ అంటే అంతా చదువుతానని కాదు న్యూయార్క్ టైమ్స్ లో ఆవిట్ చూరీ వస్తుంది ఉంటే ఎవరు అన్నింటి వాళ్ళు అవి చూసి వస్తాయి వచ్చాడు సో చూసినప్పుడు నూటొకటి వంద ఇక్కడ మనకి ఎవడైనా తొంభై ఏళ్ళు బతికేటంటే అదేదో పెద్ద వింత సహస్ర చంద్ర దర్శనం అండి ఇదండి అదండి అంటో దాని మీద ఏదో కొంత ఈశ్వర్ ఆ రకంగా ఆరాధించడం వరకు బాగుంది బట్ చాలా ఇమోషనల్లీ ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అమెరికాలో ఇట్ ఈస్ ది మోస్ట్ కామన్ థింగ్ ఎనభై ఏళ్ల వాడు స్టిల్ ఇంకా వర్క్ చేసుకుంటారు ఉంటాడు హీ లీవ్స్ ఆల్ ఎందుకంటే డైవర్స్ అయిపోయింది ఎప్పుడో ముప్పై ఏళ్ళకి వెళ్తుంది అదరూ డైవర్స్ ఆల్ వాడికి ఎదరో అనారోగ్యం చేసినట్లయితే ఏదో నైన్ కో లే సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వచ్చి ఏదో హెల్ప్ చేస్తారు ఆల్ and they are all those workers in the hotels they they get social security most of them are in the casinos playing before the slot machines and all that and many of them drive trucks also so they, they want to live 95 years they live also kabate సో శిశువు పుట్టగానే వీ డెబ్బై ఏడు ఏళ్ళు పోని తొంభై ఏళ్ళు జీవిస్తాడు అంటే అర్థం ఏంటండి వీటికి మంచి ఆభిప్రాయం ఉండి తొంభై ఏళ్ళు జీవిస్తాడండి అని జాతకుడు చెప్తే అందరూ సంతోషిస్తారు బట్ ఎవ్రిబడి వాళ్ళు మీకు సిద్ధాన్ని పాలు తాగినట్లే హీ గోయింగ్ టు డైవ్ ఆఫ్టర్ నైన్టీ ఇయర్స్ దట్ ఈస్ ది పాయింట్ అది పాయింట్ అండి అంటే అంటే ఇప్పుడు ఇంకా పుట్టగానే జాతకులు వీడికి తొంభై ఏళ్ల కంటే ఎక్కువ బతకడం అని సెటిల్ చేసి పెట్టాడు కాటందర గారు ఆ బ్రిడ్జ్ కడుపుతోనే వందేళ్లు ఉంటుంది ఇది అంటే అర్థం ఏంటి నూట ఒకటో సంవత్సరంలో ఇది మ్యూజియం పీస్ కింద తప్ప దేనికి పనికి రాదు ఇప్పుడు రాజమండ్రిలో ఉంది ఇంకా అది ఇట్స్ ఎ మ్యూజియం పీస్ కాటందర గారు కట్టిన డ్యామ్ అయితే లేనే లేదు దాని మీద వీళ్ళు రీఎన్ఫోర్స్ చేసి ఇంకోటి కట్టేశారు లేకపోతే ఇట్ కెనాట్ విత్ స్టాండ్ లోక క్షీయే కాబట్టి కర్మలు చేయండి కర్మఫలాలను అనుభవించండి కానీ కర్మలే సర్వస్వం అనుకున్నారా పప్పు లోకాలు వేశారు దట్ ఈస్ ద పరీక్ష పరీక్షలో కర్మల యొక్క లిమిటేషన్స్ ని అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం పరీక్షకి తుపాకీ పేల్చడంతో పోల్చారు కొందరు మహాత్ములు పరీక్ష చేయటం అంటే సో మొట్టమొదట ఆ తుపాకీకి బోర్డు ఉంటుంది చూడండి ఆ బోర్డు క్లీన్ చేయాలి తర్వాత టార్గెట్ ఫిక్స్ చేయాలి తర్వాత ట్రెగ్గర్ లాగాలి దన్న ఈ గుండు వెళ్లి లక్ష్యాన్ని కొట్టేస్తుంది జీవితం కూడా అలాగే ఉండాలి బోర్ క్లీన్ చేయకుండా తుపాకీ పేరుస్తానంటే ఆ గుండు ఇట్ ఓంట్ హిట్ ది టార్గెట్ బోర్లో దుమ్ము అది దాని వెలాసిటీ తగ్గిపోతుంది ఆ గుండు యొక్క వెలాసిటీ తగ్గిపోతుంది దాని డైరెక్షన్ కూడా మారిపోతుంది ఇటు వెళ్తుందనుకుంటే అది అయిపోతుంది తర్వాత టార్గెట్ని ఆ లక్ష్య శుద్ధి లేదనుకోండి ఎంత అద్భుతమైన తుపాకీ అయినా కూడా ఏమీ ఉపయోగం లేదు ఫస్ట్ క్లాస్ బోరు క్లీన్ చేసుకున్నాడు తర్వాత లక్ష్య శుద్ధి ఉంది టార్గెట్ని ఫిక్స్ చేశాడు కానీ ట్రిగ్గర్ లాగలేదనుకోండి అది వేస్టే సో పరీక్ష పరీక్షలో ఈ మూడు అంశాలని మనం ఉంచాలి బోర్ షుడ్ బి క్లీన్ అంటే అంతఃకరణము శుద్ధముగా ఉండాలి క్లీన్ ఉండాలి మైండ్ కామక్రోధాదులు ఉండకూడదు హేట్రిడ్ జలసి ఇలాంటి అసలు దరిదాపులకు రానివ్వకూడదు దే ఆర్ ది ఇంప్యూరిటీ ఆఫ్ ది మైండ్ టాక్సిన్స్ అంట మైండ్కి టాక్సిన్స్ ఎలాగైతే ఇప్పుడు ఆహారం దగ్గరికి వచ్చేటికి మనం ఎలా ఉంటాం అది కొంచెం ఇంప్యూర్ ఉందనుకోండి ఇంప్యూర్ ఉంటే దాన్ని మనం వీ డోంట్ టేక్ ఇట్ ఎందుకంటే కడుపులోకి వెళ్లి ఆహారం కడుపులోకి ఏదైనా టాక్సిన్ వెళ్ళింది అనుకోండి ఎంత కష్టమైపోతుంది కాబట్టి ఇంప్యూరిటీ ఇంప్యూర్గా ఉన్న ఆహారం మనం నోట్లో వేసుకుంటాం అదేవిధంగా మనస్సులోకి తప్పుడు ఇమోషన్స్ ని అడుగు పెట్టనీయే జలసి హేటడ్ కలగడం తప్పేం కాదు జలసి భావన రావడం తప్పు కాదు దానికి మన హృదయంలో చోటు ఇవ్వకూడదు అటువంటి నెగిటివ్ ఇమోషన్ ఏదైనా హృదయంలో చోటు చేసుకునే ప్రయత్నం ఉంటుంది మనస్సు మీరు చెప్పినట్టు విన్నదే ఊరికే నామనస్సు నామనస్థని వీడు అనుకోవడమే కానీ వీడి చెప్పినట్టుగా అది ఏం అది వీడి జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి స్థితి ఎప్పుడైనా వచ్చినప్పుడు హెయిట్రిడ్ కానీ జలసీ కానీ జలసీ కలుగుతుంది సాధారణంగా కొంచెం తక్కువ డబ్బు ఉన్నవాడికి ఎక్కువ డబ్బు ఉన్నవాడిని చూస్తే తక్కువ పండితుడికి ఎక్కువ పండితుడిని చూస్తే జలసీ ఎవో ఉంటాయి జలసీలు సర్వత్రా ఉంటాయి జలసీ కలిగిన వెంటనే వెంటనే అలర్ట్నెస్ అదే సమాధి అంటే సమాధి అంటే ఇప్పుడు మీరు ముక్కు మూసేసి అలాగా గడ్డగట్టుకుపోయి అలా అయిపోనక్కర్లేదు అలర్ట్ గా ఉంటాయి జలసి హృదయంలో ప్రవేశించగానే రికగ్నైజ్ ఇట్ అస్ రాంగ్ అండ్ దెన్ యూ డోంట్ అలవ్ ఇట్ టు టేక్ రూట్స్ ఇన్ ది హార్ట్ దానికి ఉపాయం ఏమిటంటే ఈశ్వరు నామాన్ని స్మరించటం లేకపోతే కొంచెం జపం చేసుకోవటం అలా చేస్తే ప్రతిపక్ష భావన అంటారు దీన్ని పతంజలి మహర్షి యొక్క ఫార్ములా ప్రతిపక్ష భావన చేయమన్నారు సో ఆ జలసి ఎందుకు కలిగింది వాడు మనకంటే అధికంగా సంపద కలిగి ఉన్నాడు కనుక ప్రతిపక్ష భావన ఏమిటంటే ఆ సంపదని వారికి ఈశ్వరుడే ఇచ్చాడు నాకు తక్కువ సంపదని ఇచ్చిన ఈశ్వరుడే వారికి ఎక్కువ సంపదని ఇచ్చాడు ఏదో కర్మఫలంగా ఉంటుంది ఇంటికి ఈ సంపదలు అశాశ్వతం నాది అశాశ్వతమే వాడిదే అశాశ్వతమే కాబట్టి ఇవన్నీ డ్రీమ్ వంటివండి ఇట్స్ ఆల్ ఎ డ్రీమ్ జీవితం ఇట్స్ ఎ డ్రీమ్ దర్ ఇస్ నో రియాలిటీ టు దాట్ కాబట్టి ఈ డ్రీమ్ లో ఒకటి డ్రీమ్ లో డబ్బు ఎక్కువగా ఉన్నవాడు కనబడ్డాడు అనుకోండి వాడి మీద జలసీ ఎందుకది ఆ డ్రీమ్ పూర్తయ్యే పడితే ఆ వాడు పోతాడు వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ జెలసీ రిమైన్స్ దర్సన్ దిస్ పర్సన్ రెజెంట్ రిమేన్ దట్ పర్సెంట్ రెజంట రిమైన్ రాంగ్ ఇమోషన్ మిగిలిపోతుంది మనస్సులో దానివల్ల వచ్చే దోషం మిగిలిపోతుంది కాబట్టి అంతఃకరణాన్ని శుద్ధంగా మెయింటైన్ చేసుకోవాలి పరీక్ష అలర్ట్నెస్ తర్వాత లక్ష్యశుద్ధి ఉండాలి లక్ష్యశుద్ధి ఏమిటంటే సర్వాత్మభావము ఆత్మజ్ఞానము ఉన్నా సర్వాత్మభావము ఉన్నా ఒకటే అది లక్ష్యం అది క్లీన్గా ఉండాలి లక్ష్యశుద్ధి లేదనుకోండి ఆ ఏదో వెళ్తూ ఉందల్లా ఖాళీగా ఇద్దరు బయటనే తరా మహాబైఠంగా అన్న ధోరణులో వచ్చి పాఠం విని లక్ష్య శుద్ది లేకుండా మళ్లీ సంసార యథా ప్రకారంగా నడిపిస్తో ఆ దోషాలన్నీ అలాగే ఉంటో అది పద్ధతి కాదు అది క్లీన్ గోల్ లక్ష్యం మీద శుద్ది ఉండాలి విద్యార్థులు ఎలాగైతే నేను ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు తెచ్చుకుని లేదా నేను ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతాను అన్న లక్ష్యం పెట్టుకుని వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటారు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఆ లక్ష్యశుద్ధి మన జీవితంలో మనకు కూడా ఉండాలి లక్ష్యశుద్ధి లేనిదే ఆత్మజ్ఞానము అనే లక్ష్యం సర్వాత్మభావము ద యూనిటీ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ జ్ఞానము నాకు కలగాలి ఐ హ్యావ్ టు ఎసిమిలేట్ దట్ నాలెడ్జ్ దట్ ఈస్ ది గోల్ ఇంకా మిగతావన్నీ గోల్స్ అనవసరం దట్ ఈజ్ ది రియల్ గోల్ దాని మీద శుద్ధి ఉండాలి దాన్ని మనస్సును ఎప్పటికప్పుడు స్థిరపరుచుకుంటూ ఉండాలి అది మన లక్ష్యము అనేటువంటి శుద్ధి కలిగి ఉండాలి దానికోసం ట్రిగ్గర్ అంటే శ్రవణార్జున చేయటం శ్రవణమన నిధ్యాసనము ఇంకా సాధన సంపత్తి ఉందిగా శాంతో దాంతో బ్రత స్థితిక్షుహో అని మనం చాలా సాధన సంప్రద సాధన సంపత్తిని గురించి చూశాం కఠోపనిషత్తులు చూసాం నాశాంతో నావిరతో దుశ్చరితాత్ నాశాంతో నా సమాహిత నాశాంత మానసో వాపి ప్రజ్ఞానే నైనా మాప్నుయాత్ అని సాధన సాధకుని గుండే బాగా విస్తారంగా చెప్తారు సో ఇత మిగతా ఉపనిషత్తుల్లో కూడా చూసి ఉన్నాము శ్రీకృష్ణుడి గీతలో ఎన్నో లక్షణాలు చెప్తాడు వాటినన్నింటినీ కూడా చాలా చీమలు ఆహారాన్ని పోగు చేసుకున్న విధంగా కేర్ఫుల్గా మనము ఆ సల్లక్షణాలన్నింటినీ దైవీ సంపదని స్వంతం చేసుకోవాలి సో ఆ విధంగా పరీక్ష ఆ అలర్ట్నెస్ ఆ కమిట్మెంట్ ఆ ఎంథూజియాజము తోటి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని అదొక పెద్ద సందేశం పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ తర్వాత బ్రాహ్మణో నిర్వేద మాయా బ్రాహ్మణ అంటే వేదశాస్త్రాధ్యయన సంపన్నో జిజ్ఞాసు అని అర్థం చెప్పారు బ్రాహ్మణ అంటే క్యాస్ట్ ఏమీ కాదు క్యాస్ట్ ఈస్ నాట్ దిష్యూ హియర్ సో బ్రాహ్మణ అంటే బ్రహ్మ అంటే వేదం వేదాధ్యయనం చేసి కర్మస్వరూపాన్ని ఉపాసనా స్వరూపాన్ని తెలుసుకుని వాటిలో ఉండే లోటుపాట్లని తెలుసుకున్నవాడు వాటికి అతీతంగా ఎదగగలుగుతాడు అంతేగాని వేదం లేదు శాస్త్రం లేదు సంప్రదాయం లేదు ఏం లేదు అలా గాలివాతంగా వచ్చేసి నేను ఆత్మజ్ఞానాన్ని పొందేస్తాను అంటే ఇట్ బికమ్స్ డిఫికల్ట్ సో బ్రాహ్మణ నిర్వేదమాయాత్ వేదశాస్త్రాధ్యయన సంపన్నుడైనటువంటి జిజ్ఞాసువు నిర్వేదము వైరాగ్యము వైరాగ్యమును సంపాదించుకోవాలి నిర్వేదం ఆయా వైరాగ్యము దాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవాలి అది మీకు స్వతసిద్ధంగా రాదు రాగద్వేషాలు స్వతసిద్ధంగా వస్తాయి రాగద్వేషాలు స్వయం సిద్ధాలు మీరే ప్రయత్నం చేయక్కర్లేదు చిన్నతనం నుంచి తల్లిదండ్రులు ఆ సంస్కారాలనిస్తారు తర్వాత స్కూల్కి అక్కడికి వెళ్ళినప్పుడు సమాజంలో మనకు ఆ సంస్కారాలు కూడా లభిస్తాయి కాబట్టి రాగద్వేషాలు కొత్త ఒక బాగుంటుంది సినిమాలు బాగుంటాయి ఈ సినిమాలు బాగుంటాయి ఆ సినిమాలు బాగుండవు దీనికోసం పెద్ద ప్రయత్నం ఏం చేయనక్కర్లేదు అయితే ఈ రకం వస్త్రధారణ చాలా అందంగా ఉంటుందనో కంఫర్టబుల్గా ఉంటుందనో ఇవన్నీ దీనికోసం కృషి చేయాలండి రాగద్వేషాలు స్వయం సిద్ధం రాగ స్వయం సిద్ధంగా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ డిష్ చేత భోజనం చేశారనుకోండి అది బాగుంది ఈసారి మళ్ళీ వడ్డిస్తే బాగుంటుంది అనేది దానికోసం కృషి చేయాలా శుప్రసిద్ధంగా వచ్చేస్తుంది కానీ వైరాగ్యాన్ని మాత్రం అది స్వత సిద్ధంగా రాదు ఆయాత్ విధిలింగ్ అదే విధి నీవు వైరాగ్యాన్ని కల్టివేట్ చేసుకోండి చేసుకోవాలి అని విధి కొంతమంది అంటారు ఏమన్నా వైరాగ్యం కూడా దేవుడు ఇచ్చేస్తాడు దేవుడు ఇస్తాడు ఎలా